రెండు సంకీర్తన కలది ఈ మూర్తి వల్ల గతి గతిగనబలెను ఇలా నమ్మకుంటే ఎందు మరి లేదు కంటిమా బ్రహ్మమును వెంకటపతి గనినట్టు కంటిమా అవతారాలు కథలేకాక కంటిమా హృదయములో కలిగిన దైవమును కంటిమా వైకుంఠము కడవారైనాను తెలిసినా జ్ఞానము ఈ దేవుని మహిమవలే తెలిసినా వేదాలు సందేహమే కాక తెలిసినా మాయ ఇది ఎంత చదివినా తెలిసినా ముందరి తెరువు వెదిగితే చిక్కీనా మనసు ఈ శ్రీవేంకటేశ్వరువలే చిక్కీనా జ్ఞానము వట్టి చింతలేకాక చిక్కీనా అనాది నుండి చిగిరించి కాలము చిక్కినా పెద్దలు చెప్పే చితమైన శాంతి